స్మరా హృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహం సగతింతురీయ ప్రజాగర సుషుప్తమవైతి త్రహ్మ నిష్కళమహ ూతసరా మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్త కృష్ణాయ వాసువాయ దీ నందయందోపకరాయ గోవిందా నమో నందగోపకరాయ గోవిందాయ నమో నము ఓ మహంగస్థు दुर्लभ अगम्य अमोघ लत्पय भगवंत भगवत भगवत्कृपचेतने सपुरुष सांग्यम महात्म सहचर्य भाग्यम मन को प्राप्ति अभी जर तर लत्कृपय भगवत्कृपचेतने लत तस्जनेभागंतने भगवद्भक्वा भेदमने भेदभक्ति इदे प्रेम भक्ति ప్రేమ రెండు కాదు గనక చైతన్యం రెండుగా లేదు గనక ఆత్మయే పరమాత్మ గనక భక్తుడు ఎవడో బంధములో ఉన్న వాడు విడిపెడడానికి భక్తి చేస్తూ ఉన్నాడు తీరాభక్తి అర్థమైన తర్వాత అది పరాభక్తి అని తెలిసిన తరువాత ముఖ్య భక్తి సా పరానురక్తరీశ్వరి అది పరాభక్తి తెలిసిన తరువాత అది కేవలం పరమ ప్రేమ రూపం అమృతస్వరూపం అయి ఉంది గనక అది భగవంతుని యొక్క స్వరూపమే కాబట్టి తన ప్రేమకి భగవంతుని యొక్క ప్రేమ స్వరూపానికి మధ్యలో తేడా లేదు గనక భేద అభావాత్ బంధము అనేటువంటిది ఏది ఉండినా ంధం ఎప్పుడైతే ఉంటుందో దుఃఖం అయితే ఈ బంధంలో దుఃఖం అంత కనుక ఇక్కడ భేదం కనపడతా ఉంది అజ్ఞానంలో బంధం ఉంది బంధంలో దుఃఖం ఉంది దుఃఖంలో భేదం తెలుస్తూ ఉంది అదే జ్ఞానంలో భేదం లేదు అది ఏకమేవా అద్వితీయం గనక అందులో భేదం లేదు అదే అభేద జ్ఞానం అదే పరమ ప్రేమ అదే మోక్షం అంతే మోక్షం అంటే మరొకటి ఏమి కాదు అదే కనుక తస్మిన్ తే భేద అభావాత్ భగవంతుడికి భగవద్భక్తులకి తేడా లేదు భేదం లేదు ఎందుకని ఇది అభేద భక్తి కనుక సో బ్రహ్మవిత్ బ్రతి ఉపనిషత్ త్రహ్మవిత్ ఆపునతి పరం పరం బ్రహ్మమును పరం అంటే బ్రహ్మ అందుకనే పరమ ప్రేమ రూప బ్రహ్మవిత్ ఎవరైతే బ్రహ్మమును తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడో బ్రహ్మవిత్ బ్రహ్మవ భవతి వాడు బ్రహ్మమే అయిపోతూ ఉన్నాడు అన్నాడు అంతే కనుక భక్తులుగా ఉండేవాడు భక్తులుగా మిగలడు ఎప్పుడు ఏదో ఒక దశలో భక్తుడు తన భక్తి యొక్క భక్తులనేటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు ఎందుకని వాడు వాస్తవానికి పరమేశ్వరుడే కనుక బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి భగవంతుడు తెలుసుకునేటువంటి వాడు భగవంతుడే అయిపోతాడు బ్రహ్మములు తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మమే అయిపోతాడు అంటే ఈ రోజు కాకుండా ఉండి రేపు అవుతాడా ఈ రోజు కాకుండా ఉండి గనక రేపు అయితే ఎల్లుండి మళ్లీ కాకుండా పోతాడు అది కాలంలో ఏది వచ్చినా అది కాలంలో పోతుంది గనక ఈ రోజు బ్రహ్మం కానిటువంటి వాడు గనక రేపు బ్రహ్మం అయితే ఎల్లుండి మళ్లీ బ్రహ్మం కాకుండా పోతాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాడు బ్రహ్మమును ఏమిటో బ్రహ్మం తెలుసుకోవాలని ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు రేపు బ్రహ్మము అవుతాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు అయ్యే ఉన్నాడు లేకపోతే కాలేడు మరి అయ్యా ఉంటే ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు స్వామిజీ తెలియకపోవడం చేత తాను బ్రహ్మము అనేటువంటి జ్ఞానం కలగకపోవడం చేత ఇదే అజ్ఞానం ఈ అజ్ఞానమే బంధం ఈ బంధంలోనే దుఃఖం ఈ దుఃఖంలోనే భేదం ఈ వీటిని ఒక్కొక్కరికొకటి ఇప్పుడైతే లేకుండా పోతూ ఉన్నాయో జ్ఞానం కలిగిన తరువాత బ్రహ్మవిత్ బ్రహ్మములు తెలుసుకోవాలనుకుంటున్నాడు బ్రహ్మములు తెలుసుకుంటూ ఉన్నాడు ఏమని బ్రహ్మం ఎక్కడో లేడని బ్రహ్మవి దాపునో తిపరం అది బ్రహ్మవిత్ పరమానోతి పరం బ్రహ్మమును ఆప్నోతి ప్రప్నోతి వాడు పొందుతూ ఉన్నాడు బ్రహ్మవిప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహతం పరమే వ్యోమన్ సో శ్రుతే సర్వాన్ కామాన్స తిత్రే కాబట్టి ఎవడైతే బ్రహ్మము తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మం అయిపోతూ ఉన్నాడు ఏటా బ్రహ్మం సత్యం జ్ఞానం ఎప్పుడైతే అనంతమైన పెట్టినా సత్యమైనటువంటి బ్రహ్మము జ్ఞాన రూపంలో ఉంది సత్యము జ్ఞానమైనటువంటి బ్రహ్మం అనంతంగా ఉంది అనంతంగా బ్రహ్మం ఉండేటప్పుడు అనంతాకన్నా భిన్నంగా నువ్వు అవకాశం లేదు కనుక నీవు కూడా బ్రహ్మమే కాబట్టి ఎక్కడుంది ఆ బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం ఎక్కడ ఉంది ఈ దేహం కదలడానికి ఏదైతే ఆధారంగా తెలుస్తూ ఉందో ఏది ఉండడం వల్ల మనం దేహేంద్రియ మనోబుద్ధులు చెల్లిస్తున్నాయో ఏది లేకపోతే మరుక్షణం ఇది శవంగా మారిపోతుందో అదే చైతన్యం గనక అదే బ్రహ్మం గనక యో వేద నిహితం గుహా వాడి హృదయ గుహలోనే ఉంది ఎవడైతే తెలుసుకుంటూ వాడి హృదయంలో ఉన్నది పరమాత్మ స్వరూపం ఈశ్వర సర్వభూతానా హృదయది నిన్న మనం చూచినట్టుగా నువ్వు ఉంటే లేడు ఈశ్వరుడు ఉంటే నువ్వు లేడు ఇద్దరు కలిసి ఒక కుర్చీలో కూర్చోలేదు అదే ఇంపార్టెంట్ కాబట్టి అనంతమైనటువంటి ఒక వస్తువు ఉండేటప్పుడు ఈశ్వరుడు అనంతంగా ఉంటే అనంతమైనటువంటి ఈశ్వరుడు నిన్ను వదిలిపెట్టి ఉండలేడు నీవు ఆయనకి వేరుగా ఉంటే ఆయన అనంతత్వానికి హాని భంగం వస్తుంది కాబట్టి నీ హృదయంలో ఏ చైతన్యం ఉందో అదే భగవంతుడు గనక అది తెలియకపోవడం చేత నువ్వు బ్రహ్మవిత్ బ్రహ్మవుని తెలుసుకునేవాడు అది తెలిసినప్పుడు నువ్వే బ్రహ్మయో భవతి ब्रह्मवीत ब्रह्म नी ब्रह्मईने की डिफरस अभागवं तत्जने भगवद्भक् भेदं लेकने నాలో భగవంతుడు ఉన్నాడు నేను ఎక్కడున్నాను నేను భగవంతుల్లో ఉన్నాను నాలో భగవంతుడుంటే నేను భగవంతుల్లోనే ఉన్నాను ఎందుకు అనంతం గనక ఇది అర్జున భక్తర్ఫుల్ సెంటెన్స్ ఏ భజంతి తుమాం భక్త తేషు చాప్యహ భజంతిహ ఏ భక్తులైతే నిరంతరం కూడా నన్ను సేవిస్తూ ఉంటారో ఏ భజంతి తు మాం నన్ను ఈశ్వరం పరమేశ్వరం భక్త్యా వాళ్ళు ఎప్పుడైతే భక్తితో సేవిస్తూ ఉంటారు మహితే వాళ్ళు మహి నాయంగు తేషు చ అహం వాళ్ళు నాలో ఉంటారు నేను వాళ్ళలో ఉంటాను ఎందుకని నో డిఫరెన్స్ భేద అభావాత్ భేద అభావాత్ కనుక ఎక్కడున్నా నే పరమేశ్వరుడులోనే ఉన్నాను అది బ్యూటీ ఎక్కడ కదులుతున్నావయ్యా భగవంతుడని కదులుతున్నా ఎక్కడ తిరుగుతున్నావు భగవంతుడని తిరుగుతున్నా ఎక్కడ ఆలోచిస్తున్నావు భగవంతుడిలోనే ఆలోచిస్తున్నా ఎందుకని చైతన్య జ్యోతిష అవభాసిత్య మనస మనన సామర్థ్యం నా మనసులో ఆలోచనలు కదులుతూ ఉన్నాయంటే చైతన్యం ఉంటే కదులుత లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు కాబట్టి కదలికలో మనసులో నడిచేటువంటి ప్రతి వృత్తిలో చేతో వృత్తి చిత్తంలో ఏ విధమైనటువంటి వృత్తి సంకల్పం థాట్ ఉందో ఆ వృత్తిలో ఉండేది కూడా పరమేశ్వరుడే పరమేశ్వర చైతన్యమే అందుకని ఆలోచించగలుగుతూ ఉన్నాను గనక నేను భగవంతుల్లోనే తిరుగుతున్నా భగవంతుడిలోనే ఆలోచనలు కొనసాగిస్తున్నా భగవంతులోనే చరిస్తున్నా భగవంతుల్లోనే మేల్కొని ఉన్నా భగవంతుడు నిద్రపోతున్నా ఎక్స్పీరియన్స్ అర్థమైతే కాబట్టి పరమేశ్వరుడు ఏమిటో తెలిస్తే భక్తుని యొక్క అనుభూతి ఆ ఉంటుంది నదిలో దిగాడు అనుకోండి ఎవడన్నా వాడు ఎక్కడున్నాడంటే నదిలో దిగిన నదిలోనే ఉన్నాడు ఇంకెక్కడా లేడు ఎప్పుడైతే వాడికి నది అనేది ఉందో ఆ నదిలో వాడు దిగాడు నదిలో దిగినటువంటి వాడు నదిలోనే ఉన్నాడు భక్తిలో ఉండేవాడు ఎక్కడున్నాడు నదిలో దిగినవాడు నదిలోనే ఉన్నాడు భక్తిలో దిగినవాడు భగవంతుల్లోనే ఉన్నాడు అంతేంకేం లేదు వాడికి భక్తి అర్థమైతే సస్మిత జనభేద అభావత్ అనేటువంటిది కనుక అర్థమైతే కనుక ఈ పరాభక్తి మనం సాధించాలి ఇది సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో ఏదో చేయడం ఏదో ఏదో పొందడం ఈ సాధ్య సాధన స్వరూపం కాదు ఇది సిద్ధభక్తి కాబట్టి ఏదో ఏదో చేస్తూ ఉంటే కర్మ కర్మలు ఆ కర్మల యొక్క ఫలితాలు వస్తూ ఉంటే వాటికంతా మనం అబ్బిబ్బలైపోయి ఈ రోజు పరిస్థితుల్లో అట్లాగే ఉంది అందువల్ల జీవితాలు అన్యాయం అయిపోతుంది అయ్యా నువ్వు ఇది చేయి అది చేస్తుంది నువ్వు తిరుగు ఆ దేవాలయాలు తిరుగు ఆయన మా ఇంట్లో ఇది చేసి పెట్టాడు నీకు అది చేసి పెడతాడు మా అమ్మాయికి ఎంసెట్ సీట్ వచ్చింది మీ అబ్బాయికి ఇంకోటి వస్తుంది అంతే ఏం ఉపయోగం వాటి వల్ల అనేది అర్థం కావట్లేదు అండర్స్టాండ్ అయ్యా నువ్వు ఇది చెయ్యి నీకు పదవి వస్తుంది పదవి వచ్చింది యాక్సిడెంట్లో జీవితం పోయింది అడిగిస్తే మళ్ళీ పుట్టాలనా పునరపి జననం పునరపి మరణము ఏం సాధించినట్టు కనుక భక్తిలో ఉండాల్సిన అవసరమే లేదు నేను చెప్పేది ఒకటే బాగా అర్థం చేసుకోండి డోంట్ మిస్టేక్ మీ భక్తి అవసరం లేదు వదిలిపెట్టి హాయిగా బ్రతకచ్చు భక్తిలో ఉండదుకున్నప్పుడు మాత్రం అది ఏంటో దాని స్వరూప స్వభావాలని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో మనం ఏమన్నా ప్రగతిని సాధించగలం గాని లేకపోతే శ్రమయేవ ఉదాహృత కేవలం శ్రమ మిగిలిపోతుంది ఒకరోజు పోయే రోజు అనుకుంటాం ఏమీ సాధించలేకపోతున్నాను బ్రతికున్నప్పుడు అదే సెంటెన్స్ చనిపోయేటప్పుడు అదే సెంటెన్స్ బ్రతికున్నప్పుడు ఏమి సాధించలేకపోతున్నాను ఏమి సాధించలేకపోతున్నాను నా వల్లేం కావడం లేదు స్వామిజీ ఏదైనా చేస్తున్నాను ఏమి సాధించలేకపోతున్నాను చనిపోయేటప్పుడు కొద్ది పాస్ ఏమీ సాధించలేక పోతున్నాను సేమ్ సెంటెన్స్ బ్రతుకున్నప్పుడు ఏ వాక్యమో చనిపోయినప్పుడు కూడా అదే వాక్యం అవుతుంది చనిపోయే సమయంలో కూడా ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే భక్తి అంటే దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన మనకు రావాలి అదే మనం పొందాలి నెక్స్ట్ సాధ్యత సాధ్యత కాబట్టి అటు ఈశ్వర కృప మహత్కృప ఏవ భగవత్కృపాలేశాద్వారా అడిగారు కనుక ఈశ్వర కృప గురు కృప ఈ రెండింటినీ పొంది తద్వారా తదేవ ఆ పరాభక్తి ఏదైతే ఉందో ఫల రూపభక్తి ఏదైతే ఉందో ఫల రూపత్వాత్ అది సాధ్యత దాన్ని మనం సాధించాలి బాహ్యంలో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి ఆంతర్యంలో పరమేశ్వరుని యొక్క కృపకు లోనై ఉండాలి ఈ రెండు గనక జరుగుతూ ఉంటే భక్తిని సాధించేయచ్చు అందువల్ల దాన్ని రెండు సార్లు చెప్పడంలో ద్విరుక్తి ప్రయోగం పునరుక్తి రెండు సార్లు సాధారణంగా ఉపయోగించకూడదు వేదాంత శాస్త్రంలో అది దోషం కాదు కాని సాధారణంగా రిపిటేషన్ అనేటువంటిది ఉండకూడదు కాబట్టి ద్విరుక్తి ఇది ఆదరార్థం ద్విరుక్తి ఆదరార్థం దాని యొక్క ఉపయోగం ఏంటో నుక్కి చెప్పడం అది అందువల్ల దీన్నే నువ్వు సాధించాలి ఎందుకో తెలుసా ఇది వదిలిపెట్టే పక్క మార్గంలో చరించిన ప్రతి ఒక్కరూ నశించిపోవడమే జరుగుతూ ఉంది దారి మళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అడ్రస్ లేకుండా పోతూ ఉన్నారు కాబట్టి తదేవ సాధ్యత ఆ మార్గాల్లోకి వెళ్లకుండా తదేవ సాధ్యతాం కౌంతేయ ప్రతి జానీ నమీ భక్త अर्जुन प्रतिज्ञ जैसी चपब इधा अर्थम का स्टोरी का प्रतिज्ञ जैसी चाजा की नी भक्त प्रणश्यति मे भक्त प्रणश्यति ना भक् नशे एन कं ज्ञा ग्ञा विनाशमने लेने लगे दी अ मार्च चर వాళ్లతో వస్తా ఉంది బాధంతా కూడాను అదంతా బిలీఫ్ సిస్టమ్ ఒక నమ్మకం మీద ఆధారపడి అందువల్ల పునాదిలేని లేని భవనంలాగా కూలిపోతుంది ఒకనాడు పేక కూలిపోతుంది ఒకనాడు ఏదైతే జ్ఞానపరంగా ఉందో ఏష మహాత్ములు ఆచరించినటువంటి అనుసరించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఇదే శ్రీరామ రక్ష కనుక గాలి అంతటా ఉండిన పీల్చిన వాడికి మాత్రమే అది ప్రాణం అవుతుంది సార్ అక్కడ ప్రాణ వాయువు వాయువు అంతటా ఉంది పీల్చలేని పరిస్థితి వస్తే ప్రాణం పోద్ది అది ఐసీయులు అద్దెగా జరగతుండేది గాలి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఏ డెబ్బై ఎనభై సంవత్సరాలు అనాయాసంగా సునాయాసంగా తెలియకుండానే తన ఆలోచనే లేకుండా గాలి పీల్చినవాడు అంత ప్రాణాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేకుండా ఉన్నాడు గాలి చుట్టూ ఉంది ఐసీయూలో పెట్టినా ఆలో చుట్టు ఉండేది గాలి ఎందుకని ఈయనకి తగిలించారు గాని ఏదో అవుతూడ తగిలించినట్టుగా డాక్టర్ తగిలించుకోలేసే ఈ ఫ్రీ నర్సు ఫ్రీ అసిస్టెంట్ డాక్టర్ ఫ్రీ ఎందుకని వాళ్ళందరికీ గాలి అందుతా ఉంది ఆ గదిలో గాలి లేకపోతే వాళ్ళకి అందే ప్రశ్నే లేదు గాలి అంతటా ఉన్నా ఎవడు పీలుస్తాడో వాడికి అది ప్రాణం అవుతుంది భగవంతుడు అంతటా ఉండినా ఎవడర్థం చేసుకుంటాడో వాడే భగవత్ కృపకు పాత్రుడవుతాడు ఏదో ఏదో నేను ఊహించి భగవాన్ నువ్వు నేను ఊహించినట్టుగా ఉండు అనేది కాదు సార్ కుదరదు అదంతా కాబట్టి సహేతుకమైనటువంటి భక్తి కలగాలి అంటే సశాస్త్రీయమైనటువంటి అవగాహన ప్రామాణికమైనటువంటి అవగాహన ఉండి తీరాలి తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం ఇక్కడికి రెండు సార్లు చెప్పడంలో ఆదరార్థమే కాకుండా సబ్జెక్ట్ కూడా మార్చేస్తూ ఉన్నాడు అందువల్ల రిపీట్ చేశాడు ఇది చాలా ఉపయోగ ఉపయుక్తమైనటువంటి టాపిక్ డీల్ చేశాను ఇంతవరకు రెండు రోజుల నుంచి కూడా నువ్వు ఏమేం చేయాలి సాధనలు అంతకుముందు కేవలం పరమ ప్రేమ రూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తి యొక్క వైభవాన్ని వర్ణించిన తరువాత నీవు ఆ భక్తిని పొందడానికి ఆ ప్రేమస్వరూపమే నేను అని తెలుసుకోవడానికి గుర్తించడానికి గుర్తించడానికి అక్కడ పొందేది ఏమీ లేదు అది ఆల్రెడీ ఉంది నువ్వు గుర్తించాలి జ్ఞానంతో గుర్తించాలి గుర్తించడానికి ఏ విధమైనటువంటి సాధనలు అవసరం ఆ సాధనలన్నీ ఇప్పటివరకు చెప్పిన తర్వాత తదేవ సాధ్యత ఈ సాధనలన్నీ నువ్వు ఆచరిస్తావు కదా ఈ సాధనల ద్వారా నువ్వు పొందాల్సింది తత్ఏవా ఆ పరాభక్తి ఏదో ప్రేమ రూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి ఫల రూపత్వాత్ ఆ భక్తిని నువ్వు పొందాలి తదేవ సాధ్యత తదేవ సాధ్యతం ఓకే ఇవన్నీ నువ్వు చేయాలి కానీ వచ్చిన బాధ ఏంటంటే చెయ్యవలసినవి ఒక వైపు ఉండినా చెయ్యవలసినవి చెయ్యకపోగా చెయ్యకూడనివి చేసేటువంటి స్వభావం మనిషిలో ఉంటుంది అదే ఏవైతే చేయాలో ఏవైతే ఆచరణీయంగా ఉన్నావో ఏవైతే కర్తవ్యాలో వాటిని చేయకపోగా ఏవైతే చెయ్యకూడదో వాటిని అది పనిగా పెట్టుకొని చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి వేదాంతం అవసరం లేదు సైకాలజీ సరిపోదు ఒక మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగితే ఎందుకు మనిషి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు దాని వెనుక కొన్ని వాసనలున్నాయి గతంలో చేసినటువంటి కార్యాలున్నాయి వాటికి సంబంధించినటువంటి అనుభవాలున్నాయి అనుభవాలు వాసనల రూపంలో ఉన్నాయి అవి రెచ్చగొడుతూ ఉన్నాయి కాబట్టి ఏ అనుభవం లేకపోతే దాన్ని కావాలని ఏ మనిషి కోరుకోడు ఎవరు ఏది అభిలక్షించినా ఈ ప్రపంచంలో తన అనుభవంలో ఉండేటువంటి దాన్ని అభిలషిస్తాడు కనుక గతంలో ఆచరించినటువంటి కర్మల యొక్క ఏ విధమైనటువంటి అనుభవ ఫలాలు అనుభవించాడో అవన్నీ లోపలున్నవి గనుక మళ్లీ మళ్లీ పునః పునఃని రెచ్చగొడుతూ ఉంటే మనసు ఆ వైపుకు పోతూ ఉంటుంది అంతే ఇంకేం లేదు కాబట్టి ఒకవైపు నేను పొందవలసింది ఏంటి తదేమో సాధ్యత అని తెలుస్తూ ఉండినా ఏదైతే అవసరం లేదో దానివైపు మనసు మరలిపోతూ ఉంటుంది కనుక చేయవలసిన వాటిని గురించి ఇప్పటివరకు చెప్పి తొక్కవలసిన మార్గం ఏమిటో ఇప్పటివరకు తెలిపి ఏ మార్గంలో ప్రయాణం చేయాలని ఇంతవరకు తెలియజేసినటువంటి నారద మహర్షి ఎటు ప్రయాణం చేయకూడదో ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు టాపిక్ కొద్దిగా మారుతూ ఉంది వాస్తవానికి ఇక్కడేం కాంట్రడిక్షన్ లేదు కాంప్లిమెంటరీగా ఉన్నాయి రెండు ఇది కూడా దానికి ఉపయోగమే దీని నుంచి విడిపడితే గానీ దాన్ని మనం పట్టుకునే అవకాశం లేదు ఇక్కడ డిటాచ్ అయితే అటాచ్ కాలేసన్సంగ అన్ని విధాల త్యాజ విడిచిపెట్టాలి దుష్ట సహవాసం దుర్జన సాంగత్యం కదా ఇంతకుముందు మనం తెలుసుకున్నాం సత్సంగ మహాపురుషుల యొక్క సంగత్వం ఎట్లాంటిదో మహస్సంగస్థు దుర్లభ అగమ్య అమోఘని తముందు చూచాం రివర్స్ మహాత్ముల యొక్క సాంగత్యం అనకపోతే జీవితం ఆ విధంగా ముందుకు పోతుంది దుస్సంగమైంది అనుకోండి కాబట్టి ఎవరితో కలిసి తిరగాలసో ఇంతకు ముందు చెప్పాడు సాధనల్లో ఎందువల్ల మన జీవితం ఉద్దీపం జరుగుతుంది ఆ ఉద్దీపన శక్తి వాళ్ళల్లో ఉంది కనుక సత్పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు సద్భావాలే నీకు అందుతూ ఉంటాయి సత్ అంటే పరమేశ్వరుడు కనుక పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానమే నీకు అందుతూ ఉంటుంది కనుక ఆల్రెడీ నీకు కొద్ది భక్తి ఉంది కనుక ఆ జ్ఞానం కూడా అందుతూ ఉంటే సత్పురుషుల మధ్య నువ్వు తిరుగుతూ ఉంటే సత్పురుషుడంటే ఒక్కటే గుర్తు పెట్టుకోండి భగవంతుని తప్ప రెండోది మాట్లాడకుండా ఉండేవాడు సత్పురుషుడంతే అదే అదే గురువు అంటే అర్థమవుతుందే మరి ఏదో ఏదో వాడు కాడు కేవలం తనకు దానిమీదనే అభురుచి ఇంకొక దానిమీద కాదు అర్థమవుతుందే ఎప్పుడు నీకు బోధ చేస్తూ నీ బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి వాడు గురువు ఒకవేళ గురువు లభ్యం కాకపోతే అవి కావాలని ఆ మార్గంలో ప్రయత్నం చేస్తూ చూసారా వాళ్ళు భక్తులు అటువంటి భక్తులతో సత్సంగం దానివల్ల మన మనసు వికసిస్తూ పోతుంది బుద్ధి వికసిస్తుంది ధర్మ మార్గంలో చేరిస్తుంది ప్రేమ మార్గంలో నడుస్తుంది అలా కాకుండా చెడు సహవాసం వచ్చిందనుకోండి దుస్సంగ అటువంటిది ఉంటే మాత్రం మనమే ఆలోచించుకోవాలి ఎవరైనా చెప్పలేరు గురువు దాన్ని పాయింట్అవుట్ చేయలేదు మనమే చూసుకోవాలి మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాము మనం ఎవరితో కలిసి మాట్లాడుతూ మనం ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇవన్నీ మనం ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాము ఇవి మనం వెళ్లేటువంటి మార్గంలో మనకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నావా ఇవి మన యొక్క సాధనను పెంపొందిస్తాయా లేకపోతే దారి తెప్పించేస్తాయా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సత్సంగం మనలో ఇంతవరకు అనేక జన్మల్లో తయారు చేసుకునేటువంటి విషయ వాసనలు ఉన్నాయో వీటిని పోగొట్టేటువంటి రీతిల్లో సత్సంగం ఉంటే దుస్సంగం అది కాదు ఇంతవరకు మనం ఏవైతే చెయ్యకూడదని చేశామో వాటిని పెంపొందించడానికి దుస్సంగం ఉపయోగపడుతుంది అంతేకెళ్ళి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి అటువంటి వ్యక్తులతో కలిసి తిరిగామనుకోండి తిడిపోతాం అంతే ఒక అహంకారితో కలిసి తిరిగితే చెడిపోతారు జనం ఇది వచ్చిన బాధ ఇవన్నీ చాలా కొద్దిగా లోతైన విషయాలు కూడా పోతే అదే చాలా చిన్నప్పటి నుంచి ఉన్నారు కనుక దీంట్లో చూస్తూ వచ్చేవాడిని పాపం చాలా మంచివాడు భక్తులుగా ఉన్నవాళ్ళు కూడా పాడైపోయిన వాళ్ళు ఉండరు ఎందుకని భక్తుడు కదా ఎక్కడికి వచ్చి పోతాడు పది మంది భక్తుల్లో పోతాడు ఒక ఆశ్రమానికి పోతాడు అర్థమవుతుంది అక్కడ రకరకాలైన వాళ్ళు ఉంటారు వచ్చిన బాధ వాళ్ళతో కలిసి తిరుగుతాడు వాడు అహంకారాన్ని కొన్ని వీళ్ళు కూడా పాడైపోతారు గురువు ఏం చెప్పగలడు చెప్పండి గురువుకి తెలుసు నీకు నాశ్రమంలో చూశాను అట్లా గురువుకి తెలుసు ఎవరెవరే ఇతను మంచివాడే వాటితో కలిసి తిరుగుతున్నాడే పాడైపోతాడే అని మరి వాడిని ఎందుకు రాణిస్తున్నాడే గురువు హెల్ప్లెస్ గురువు ఏం చేయలేడు అతనే గురువు అంట అర్థమవుతుంది ఎన్ని కాలువలు వచ్చి గంగా నదిలో కలిసినా నువ్వెందుకు వచ్చి కలుస్తున్నావు అడగడానికి గంగా నది హక్కే లేదు గంగ పవిత్రంగా ఉంటది ఒకవేళ ఎన్ని మురికి నీళ్లు వచ్చి దాంట్లో పడుతూ ఉండినా వాటర్ అంతా వచ్చి దాంట్లో కలుస్తూ కూడాను తను పవిత్రంగా ఉంది కనుక దాన్ని పవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తేమో కానీ ఆటంక పరిస్థితి ఎప్పుడూ ఉండదు కాబట్టి ఆటంక పరిచాలనుకోండి ఆయన గురువు కాదు ఎందుకని భయపడుతున్నాడాలి అనుకుంటుంది కాబట్టి గురువు వాడు సమగ్రమైనటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు గనక ఎవరిని నిరాకరించలేడు కానీ సాధనలో ఉండాలి చారా ఇవి ఆశ్రమాల్లో జరుగుతాయి సత్సంగాల్లో జరుగుతాయి ఎవడో ఒక్కడుంటాడు పాడైనవాడు వాడు చాలా మందిని పాడు చేసేసి ఒక్కడు మంచివాడు ఉంటే ఒక్క సత్పురుషుడు ఉంటే ఎంత ప్రభావితం చేస్తాడో మనం చూడొచ్చు ఓన్లీ వన్ వివేకానంద యావత్ ప్రపంచాన్ని కూదికి వదిలేశాడు ఒకవేళ మనం కూడా జ్ఞానంలో అనేటువంటి అహంకారం ఉంటే అంత పని చేయగలిగిన రోజు అహంకారం అంత విర ఉండదు ఒకవేళ సాత్విక అహంకారం అంటారు కొందరు కూడా అర్థం ఉంది కానీ దేనిషి లేకుండా భూమికి భారంగా గాలికి అడ్డంగా బ్రతుకుతూ సమస్తం తెలిసినట్టుగా ఊగిపోతా ఉంటే దానివల్ల పక్క వాళ్ళు చేరిపోయేటువంటి అవకాశం కూడా ఉంది ఇదంతా దుస్సంగమే దుస్సంగ సర్వధాయవ అన్ని విధాల ఆ చెడ్డవాడు మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పోదాయి నువ్వు చెడ్డవాడని అనాల్సిన అవసరం లేదు మనం దూరంగా బొత్తి సరిపోదు ఇప్పుడు అది ఎండ ఎక్కువగా ఉంటే నువ్వు నీడలో పోతావా లేదా అంతే చాలా ఇంపార్ట్ ఇప్పుడు చెడులవాట్లన్నీ ఎట్లొస్తాయి మనిషికి చెప్పండి పుట్టుకుతో ఎవడన్నా వచ్చాడా సిగరెట్ నోట్లో పెట్టుకొని తల్లి గర్భం నుంచి ఓ బాటిల్ ఎత్తుకొని వచ్చాడా ఎక్కడ తయారయ్యి అవన్నీ నేను అడుగుతున్నాను నేను అవి ఇక్కడే కదా స్మోకింగ్ అనేటువంటిది ఇక్కడే తయారైందే లేకపోతే వచ్చాడు బాగా చూస్తే తనకు తానుగా స్మోక్ చేయాలని ఎవడనుకోడు తనకు తానుగా తాగాలని ఎవడనుకోడు ఆ పక్కన స్నేహితుడితోనే వస్తుంది ఆ ప్రాబ్లం వాడేం చేస్తాడు పాపం వాడికి ఇంకో స్నేహితుడు ఉంటాడు ఇప్పుడు వాడు తగిలించాడు వాడికి అర్థమవుతుంది కనుక ఏదో ఇటువంటి ఇటువంటి చోట కూడా భగవంతుడితో కృతజ్ఞత మనం మనకు కూడా చిన్నప్పటి నుంచి రకరకాలైన స్నేహితులు ఉన్నారు మనల్ని రెచ్చగొట్టి ఉంటారు దాంట్లోకి పోలేదు చూడు మనం నేను అనుకుంటా మహత్కృప అంతే భగవత్ కృపాలేశాత్వ కనుక అవన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి కొందరు మాత్రమే వాటికి అట్లా ఆ వైపు వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే చెడు అలవాట్లతో మనిషి పుట్టడు చెడు సహవాసంలో చెడు అలవాట్లు తయారవుతాయి అర్థమవుతుంది ఒక్కసారి అయిన తర్వాత ఆలోచన విధానం ఆ వైపుకే పోతుంది అదే కాబట్టి మనసు దేన్నైతే ఆలోచిస్తూ ఉంటదో అదే మనిషి చేస్తాడు మనసు యొక్క ఆలోచనలకు భిన్నంగా మనిషి పోలేడు మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా దుష్టమార్గంలో ఎప్పుడైతే పోతూ ఉన్నాయో మనిషి దుష్ట కార్యాలు చేస్తాడే గాని శిష్ట కార్యాలు చేసేటువంటి అవకాశం ఉండనే ఉండదు సార్ ఈ ఆలోచన విధానం మారాలి అంటే సత్సంగంలో మారుతుంది సత్పురుషుల యొక్క సహచర్య భాగ్యంలో మారుతుంది సత్సంగం అంటే అదే సంస్థ కాదు నా ఉద్దేశం ఎక్కడ సత్పురుషుడు ఉంటే అదే సత్సంగం అర్థమవుతుంది ఒక్కోసారి మార్గమధ్యంలో గలుస్తారు నేను సాధన పచ్చిమని రాశాను ఒకసారి అనుకుంటాను మాకు జస్ట్ పదిహేను పదహారు సంవత్సరాల వయసులో నేను తిరువళ్ళూరు అనేటువంటి స్టేషన్లో ట్రైన్కి రేణు కొంటకు వస్తున్నాను తిరుపతి దగ్గరికి బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలి ఆ మార్గ మధ్యంలో ఒక ట్రైన్లో ఒక సాధువు పిచ్చోళ్ళలా కనపడ్డాడు నాకు ఒక ఏదో బిక్షగాడులో ఉంటారు కదా ఇది రైళ్లలో ట్రైన్స్లో బిక్షగాడులు పోతుంటారు అట్లా కనపడ్డాడు నాకు కొంతసేపు అయిన తర్వాత ఆయన దగ్గర ఉండే జ్ఞానం అర్థమైపోయింది నేను ఏడుస్తూ కూర్చున్నాను అప్పుడు అయింది ఓ సరస్వతి మాట్లాడుతున్నట్లుంది స్వామి ఈ జ్ఞానం మాకు ఎప్పుడు రావాలి ఆయన అన్నాడు చదువులేయన ఎక్కువ చదివినట్టుగా ఉండాలి అన్నాడు అప్పుడే పుస్తకాలు కాదు ప్రధానం విషయం పట్టుకోవాలి శంకర భాష్యం చూచావా ఎప్పుడన్నా అన్నాడు ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను ఎదుటి వ్యక్తితో దాంట్లో దోషాలు చూస్తున్నాడు ఆయన అప్పుడు అన్నాడు నువ్వు ఇలా చెప్తున్నావు కదా భగవంతుడు నాలో ఉన్నాడు అని అంటున్నావు అప్పుడు నువ్వెవరు నువ్వు దేహం అనే కదా అర్థం సంచిలో మామిడి పొడి ఉందంటే నాలో దేవుడు ఉన్నాడు ఆత్మ ఉంది నువ్వు అంటుంటే నువ్వేనా ఆత్మ నీలో ఆత్మ ఉన్నది అని నువ్వు అనడంలో ఏమవుతా ఉంది నువ్వు దేహం అని అర్థం కావడం లేదా నీకు దేహం నువ్వైతే అనిత్యం కదా మరి ఆప నువ్వెట్లవుతావు అంటూ ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా నేను ఏవేవైతే ఒక అర్ధ గంట ఎదురుగా ఉండే వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాను ఇతను నెగ్లెక్ట్ చేసి అవన్నీ తప్పులని చెప్పాడు నేను ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడ్డాను వరి ఇంత నాలెడ్జ్ ఉంది ఇతనికని ఏం చేయమంటారు స్వామిజీ అన్నీ పదిహేను సంవత్సరాలు పూర్తయిన వయసు అది అప్పుడు అన్నాడు యువర్ థాట్ మేక్స్ యూ ఎస్ సైంట్ ఆర్ ఎస్ సెన్నర్ ఆయన సెంటెమ్స్ నీ ఆలోచనే నిన్ను పాపిగానో పుణ్యాత్ముడు గానో తయారు చేస్తూ అంతే అన్నాడు ఈ చిన్న సెంటెన్స్ కదా యువర్ థాట్ మేక్స్ ఏం చార్స్ అన్నారు నువ్వు పాపివో సాధువో నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది నాయన అని అన్నప్పుడు వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఒక్క సంవత్సరం రోజులు అది నన్ను వెంటాడి ఆ వాక్యం ప్రతి క్షణం ఆలోచించేవాడిని అప్పట్లో అవును ఈ విధంగా మనం ఆలోచిస్తున్నాం ఈ ఆలోచన వల్ల మనం ఏమవుతాం ఓ పని చేస్తుంటే ఈ పని వల్ల మనం ఏమవుతాం ఈ థాట్ ఏంటి ఇది నన్ను పాపం చేస్తుందే లేక సాధువు చేస్తుందే అది కాబట్టి ఒక్కొక్కసారి ఒక డైరెక్షన్ వచ్చినప్పుడు అది చిన్నదే కావచ్చు ఆ మహాత్ముల యొక్క వాళ్ళ మాటల్లో నుంచి వచ్చినప్పుడు మనకు సంస్కారం ఉంటే మళ్ళీ అదే అర్థమైంది సంస్కారం కూడా అవసరం ఇంపార్టెంట్ కనుక సంస్కారం మనకుంటే మహాత్ములు యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మనకు ఒక దశానిర్దేశం చేస్తాయి అదే ఇట్లా పోవాలి అనేటువంటిది మనకు తెలుస్తుంది కనుక ఆలోచన విధానం మారుతుంది కానీ ఇక్కడ అది ప్రభావాన్ని చూపుతుందో చెడు సహవాసం కూడా అట్లాగైతే ప్రభావాన్ని చూపుతుంది అందువల్ల సర్వదా ఏమన్నీ విధాల అంటే సెల్ ఫోన్లో కూడా వదిలేయాలని అర్థం అది అర్థం కేవలం ఇక్కడ మాట్లాడటమే కాదు వాడు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు కూడా ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలి ఎందుకని ఫోన్లో నుంచి కూడా అందించగలడు విషయాన్ని కాబట్టి దుస్సంగ దాన్ని అన్ని విధాల విడిచిపెట్టేసేయాలి ఎందుకని ఎప్పుడైతే దుస్సంగం ఉంటుందో చెడు భావాలు మనలో ఉంటాయో మనసు కలతబడిపోతా ఉంటుంది కలతబడేటువంటి మనసు సదా ఆందోళనలో ఉంటుంది ఆందోళనలో ఆవేదనలో ఉండేటువంటి మనసు ప్రశాంతమైన ధ్యానాన్ని ఏం కొనసాగిస్తుంది బాగా అర్థమేం చేసుకో ఇటువంటి చోట ఒక్కొక్క చోట కాలు దారుతారు మళ్ళీ ఇవన్నీ ఏమి తెలిసినా తెలియని వాళ్ళకి తెలిసినా ఇప్పుడు మళ్ళీ ఏమంటారు తెలుసా ఇది వచ్చారు బాధ వేదాంతం అది చాలా వేస్ట్ సబ్జెక్టు పైకి రెండు మెట్లు ఎక్కినట్టే ఉంటుంది అర్థం కాకపోతే రెండు మెట్లకు ఎంతగా దిగినట్టే ఉంటుంది ఎక్కడెక్కుతున్నామో ఎక్కడ దిగుతున్నామో మనకు అర్థం కాదు కనుక ఆచార్యవాన్ పురుష వేద అని చెప్పడంలో ఉపనిషత్తు అర్థం అదే గురువు ఉంటేనే నేను నడిపించగలడు కానీ నీ అంతటి స్వాతంత్ర్యంలో బ్రహ్మజ్ఞానాన్వేషణం నాకు చేయడానికి అవకాశం లేదు ఎందుకని ఈ మనస్తో బాధ ఇది అనేకమైనటువంటి అనుభవాల నుంచి కదిలి వచ్చింది కొంత ఉండని నాయన ఇది చూడండి దౌర్భాగ్యపు భక్తిది ఏంటో తెలుసా ఒక చెడ్డవాడు ఉండడం అనుకోండి ఉండని నా ఆయన ఎవరి చెడు వాళ్ళది ఎవరిది వాళ్ళది ఎవరిది వాళ్ళది అందరిలో ఉన్నది వాసుదేవుడే ఓహోహో డేంజర్ బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఇది నేను చెప్తున్నా అసలు విషయం వాడు ఇచ్చిపోవడానికి కారణం ఏదో గతంలో ఉన్న ప్రధానమంత్రి చెప్పారు సరేనా గతంలో దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రి వాడు ఎందుకు ఇచ్చిపోయాడు స్వాతంత్రం మనకు అనేది చెప్పాడు నేను అదిగా చెప్తున్నది వాడు ఎట్లా పట్టుకోగలిగాడు ఎంతమంది వచ్చి ఉంటారు మొదట్లో ఆంగ్లేయులు భారతదేశానికి కేవలం వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇంత విశాలమైనటువంటి దేశాన్ని పట్టుకోగలిగారంటే ఏం వాడు ఎక్కడ పట్టుకుంటూ ఉంటే కూడాను అది భగవంతుడు ఆయనకు అనుగ్రహించింది ఏం చేస్తాం అది భగవత్ కృప ఉండడం వల్లనే ఆ రాష్ట్రం ఆయనకు పోయింది ఇది వ్యవహారం అర్థమైంది అక్కడ వివేకానంద స్వామి రియాక్ట్ అయింది మజల్స్ ఆఫ్ ఐరన్ ఆఫ్ స్టీల్ అండ్ జగాంటిక్ వెల్స్ చే ఈ దౌర్భాగ్యపు భక్తి ఉపయోగం లేదు దేశాన్ని కూడా సర్వనాశనం చేసేసింది ఈ భక్తి భక్తులకు కావాల్సింది ఏంటంటే ఇనుప నరాలు ఉక్కు కండరాలు కావాలి అన్నాడు ఏమిటే ఆయన సాధువుగా ఉండి ఇట్లాంటి మాటలు ఆ విమర్శలు కూడా ఉన్నాయి విన్నాం చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఇంకా అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ విచిత్రం ఏంటంటే ఏమయా ఇది దేశం కదా దీని పద్ధతి ఉంది కదా మరి నువ్వెవరు నువ్వెందుకు వచ్చావు నువ్వు వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వ్యాపారం చేసుకుని వెళ్ళిపో మా దేశంతో నీకేం సంబంధం అని ఒక్కరి క్వశ్చన్ చేయలేదు చేసి ఉంటే వాళ్ళకి కంటిన్యూ అవకాశం లేదు ఇంత పెద్ద రాజ్యంలో ఇంతమంది రాజులు ఉండేటప్పుడు సామంతులు ఉండేటప్పుడు ఆ మాత్రం ఎదుర్కోలేకపోయారంటే దానికి కారణం భక్తే భక్తి అంటే నా ఉద్దేశం నేను టీచ్ చేసే భక్తి కాదు జ్ఞానరహిత భక్తి అందువల్ల దేశాన్నే పోగొట్టుకున్నాం మనం అర్థమవుతుంది ఇప్పుడు ఈ చచ్చు భక్తి నీరసభక్తి వే ఇది బనికిరాదు ఇప్పుడు భక్తులు అనేవాడు ఉత్సాహపూరితంగా ఉండాలి కానీ ఇప్పుడు అదొకటి మళ్ళీ వైరాగ్యం లేదండి ఆయనకి వైరాగ్యం అంటే ఎట్లా ఉండాలి నాలో తిండిది అనుకో అట్లా ఉంటావు అదే వైరాగ్యం అంటే విరాగస్వభావ వైరాగ్యం వైరాగ్యం మనసులోనా ఉండేదే రోగిలాగా అంటే ఇప్పుడు కాస్పటల్కెళ్ళి చూస్తే అందరూ విరాగులే అర్థం కాలా రోగులంతా ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం కాబట్టి అందరిలో భగవంతుడు ఊరికెళ్ళే మధ్యలో అట్లా అంటే బ్రిటిష్ వాడు ఎట్లా పట్టుకున్నాడో దేశాన్ని నేను చెప్పానుకో ఇప్పుడు వాస్తవం ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఇది ఇకపోతే వాడు ఎందుకు ఇచ్చిపోయాడు స్వాతంత్రం అంటే గతంలో అనుకున్న ప్రధానమంత్రి చెప్పాడు మీరు అనుకుంటున్నారేమో మనమేదో త్యాగాలు చేసామని రక్తపాతమని అదని ఇదని స్ట్రైకులని క్విట్ ఇండియా అని వాటి వల్ల ఇచ్చిపోయాడని నేను మాత్రం అనుకోవడమే లేదని ఎందుకంటే ఆయన కూడా పాపం పాల్గొన్నాడు కదా అప్పుడు ఏదో నిష్కలంకమైనటువంటి ప్రధానమంత్రి దోషం లేనటువంటి వాడు అర్థమవుతుంది రెస్ట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు అది వేరే విషయం కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఎందుకు ఇచ్చిపోయినాడు అని అంటే వీటి వల్ల కానే కాదని మరి ఎందుకు ఇది పార్లమెంట్లో చెప్పాడు మరి ఎందుకు ఇచ్చాడయ్యా మనం ఇంగ్లీష్ భరించలేక వాడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు దట్ ఈస్ వాట్ వాచ్ సెట్ ఏనా సరే ఆయన అలా నవ్వుతూ ప్రవర్తించడం ఆయన ఒక మార్గం అనుకున్న అది కాదు దాంట్లో ఎంత ఉందనేది వేరే విషయం కానీ ఒకసారి అందరు నవ్వగలిగారు కనీసం పది మంది నవ్వే అవకాశాన్ని ఇవ్వడం కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ కొందరుగానికి వచ్చారంటే మనం ఏదో అయిపోతాం హాయిగా ఉంటాం మనతో మాట్లాడాలని వస్తారు జబ్బు పడిపోతాం మనం మాట్లాడిపోతే ఎందుకని లేనిపోని బాధలు తెచ్చి మన తలలో వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు మనం మనసమే కదా ఇట్లా ఉండకూడదు ప్రపంచంలో నువ్వు ఆనందంగా ఉండాలి ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి అది సహచర్య భాగ్యం అంటే సత్సంగం ఎప్పుడూ ఆ విధంగా ఉండాలి అందువల్ల అంతా భగవంతుడే కాబట్టి చెడ్డవాడు కూడా భగవంతుడే వాడితో కలిసి తిరగడం కూడా భగవంతుడితో తిరగడం అండర్స్టాండ్ ఇక్కడే దెబ్బ తగులుతుండేది ఈ నీరస భక్తిని వదిలేయారు రామ రామ జయ రాజ రామ రామ జయ సీతారా సర్వము సర్వేశ్వరుడే అయినా దైవము రావణుడునాము సర్వేశేశ్వరుడే అయిన రాముడుదైవము రావణుడున సదాచారము సజ్జన సంగతి సదాము సజ్జన సంగతి ప్రగతికి తికి ఆధారము సదాచారము సజ్జన సంగతి ప్రగతికి సుగతికి ఆచారము విశిష్టమీ నది ఈశ్వర మహిమా విశిష్టమీ ఈశ్వర మహిమా విభూతి సుందరుని వైభవము రామ రామ జ సీత అంతా భగవంతుడే అందరిలో భగవంతుడే రాముడు భగవంతుడే రావణుడు అవుతాడు చెప్పండి రావణుడు కూడా భగవంతుడే ఏది ఉపనిషత్తు ప్రకారం చూస్తే ఎప్పుడు రావణుడు రావణుడుగా కాకుండా రాముడుగా ప్రకాశించిన రోజు రాముడు రావణుడే బ్రహ్మవిద్ భవతి ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాము మంచినీళ్ళ ఏముంది బాగా అర్థం చేసుకుని ఏముంది సార్ హెచ్ టూ కదా ఆ ఫార్ములా మనకెందుకు తెలియదు ఓకే హెచ్ టూ కదా హైడ్రోజన్ ఆక్సిజనే కదా ఇంకేం లేదు కదా నీళ్ళల్లో అదే కదా ప్రాణాధారణ మరి మినరల్ వాటర్ ఎందుకు తాగుతున్నావు నాకు అర్థం కలేదు అది ఇది విషయం పూర్వ రోజుల్లో ఇట్లా ఇప్పుడు ఎవరు పోతున్నా కూడా ఓ బాటిల్ ఒకటి పక్కన పట్టుకొని హార్మ్లెస్ లేదు నేను చెప్పేది బాటిల్స్ చాలా ఉంటాయి పక్కన పట్టుకొని పోయే నేను అదిగా చెప్పేది ఇది కొద్దిగా హార్మ్ లెస్ కాబట్టి ఇది తీసుకొని ప్యూర్ వాటర్ అది సార్ ఇంకేం లేదు దాంట్లో ఏదైతే మలినం ఉండిందో ఆ మలినం అంతా తొలగిపోయింది నిర్మలమైనటువంటి వాటర్ కాబట్టి అది నాకు ఆరోగ్యంగా ఉంటుంది అని కదా నువ్వు మినరల్ వాటర్ తాగుతావు అంతేనా కాదా కనుక డ్రైన్లో వాటర్ ఉంటుంది అదేంటి అది హెచ్టివో కాదా కామన్ టల్మే ఒక ఇంప్యూర్ వాటర్ ఉంటుంది సార్ అదేంటది ఆ వాటర్ హెచ్చవ కాదా ఈ ప్యూర్ వాటర్ ఏంటి ఇది హెచ్టివో కాదా ఇది వాటరే కదా అది వాటరే కదా అని దాన్ని తాగుతాం మనం అందువల్ల అందరిలో భగవంతుడు ఉన్నాడు అని దుష్టుల్లో కూడా భగవంతుడిని చూసే పరిస్థితికి ఎదగడం మంచిది కాదు అది సాధు పురుషులకే సాధ్యం కానీ జ్ఞానులకే సాధ్యం కానీ అనవసరంగా భూమి విడిచిపెట్టి సాము చేయాలనుకోకూడదు ఎప్పుడు నేల విడిచి సాము మంచిది కాదు మనం చేసే సాధనలో మనం ఏ స్థాయిలో ఉన్నాము ఉపనిషత్తు విన్నంత మాత్రాన మనం బ్రహ్మములైపోం మనం ఏ స్థాయిలో ఉన్నాము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ కనుక మహాత్ములు వాళ్ళు ఏం చేసిన ఆది స్వామి అది ఫ్యాక్టో కాదో వేరే విషయం గాని సీసం దాగాడు ఉంది విద్యారాయణ స్వామి రచించినటువంటి శంకర ఉంది సరేనా మరి అది వాస్తవం కాదు అటు పక్కన పెట్టండి అట్లని చెప్పి అందరం దాగుతావా ఎవరికో మహాత్ములు వాళ్ళకు సాధ్యం కావచ్చు కూడాను కనుక అంతా కూడాను హెచ్ టూ అయిన మురికి వాటర్ నెట్లాగైతే మనం పానం చేయమో ప్లీజ్ అట్లాగే అందరిలో ఉండేది పరమేశ్వరుడైనా ఈ దశలో మనం సాధకులం గనక మన సాధనకి ఏది ఉపయుక్తమో అంతవరకు పెట్టుకోవాలి సజ్జన సాంగత్యంలో మనం ఉండాలి మనమేమి సర్వత్రా సమదర్శనం చేసేటువంటి మహాజ్ఞానులని మనమే మూర్చి రోగిలాగా బోర్డు తిరగాల్సిన అవసరం లేదు ఆ స్థాయికి మనం ఎదగాలి ఆ స్థాయికి మనం ఎదగాలి దే అంతవరకు దుస్సంగ సర్వదా ఏవ త్యాజ్య అన్ని విధాలా దుస్సంగం వదిలిపెట్టాలి స్వామీజీ వదిలిపెట్టను పెట్టుకో ఎవరు చంప ఎవరికి ఎవరు బాధ్యులు ఈ ప్రపంచంలో చెప్పగలిగిన వాళ్ళమే కానీ చేయించగలిగే స్థాయి ఎవరికి ఉంది టెస్ట్ ముంచుకుంటాను ఏమి దానివల్ల నాకు నష్టం వాడు కదా చెడ్డవాడు నేను చెడ్డవాడిని కాను ఏం నష్టం ఏమి నష్టం అని చెప్తున్నాడు క్రోధా మోహా మోహ భ్రంశా బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్ అది పైన ఒక రబ్బర్ మంతిని తీసుకెళ్ళి ఒక పైన మెట్టు మీద కనుక దానికి వేసేసామంటే చెక్క చెక్క చెక్క చెక్క పని స్టెప్ బై స్టెప్ కిందకి డౌన్ఫాల్ ఎట్లా ఉంటుంది చూడండి ఇక్కడ పైన మనం వేసేసిన తర్వాత అది మెట్టు మీద మెట్టు మీద మెట్ మీద పడి కిందకి ఎట్లాగైతే వచ్చేస్తుందో దుస్సంగం అట్లా తీసుకెళ్లిపోతుంది సత్సంగం అట్లా కాదు ఇది ఎక్కిస్తు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంత అయిపోయింది మోక్షం సోపానుక్రమంగా మనల్ని పైకి తీసుకెళ్లేటువంటిది ఇది మెట్టుకు మెట్టుగా పతనానికి దారి తీసేటువంటిది ఎట్లా దారి తీస్తుందంటే కామ క్రోధ మోహాస్మృతి బ్రంశ బుద్ధి నాశ సర్వనాశకారణత్వాత్ వీటన్నిటికి అదే కారణం అయిపోయి ఉంటుంది మంచి సెంటెన్స్ ఇది చిన్నప్పుడు మనం ఏ ఎలిమెంటరీస్ యాక్షన్ అక్కడ అంటాంలే అబ్బా నేను చేయలేదని కాబట్టి అప్పుడు చదువుకునేటప్పుడు పక్క చూసి కాపీ కొట్టేసేవాడు కదా ఏదో ఒకటో రెండు అన్న కాపీ కొట్టి కదా ఇది ఒకటి అట్లా కాపీ కొట్టిన సెంటెన్స్ ఇది గీతలో లేదా విషయాన్ సంగాత సంగస్థేషు వజాత్మాత్ క్రోధ అభిజాయత్తిమోహ సమ్మోహావిభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశాద్ బుద్ధినాశా ప్రణశ్యతి స్మృతి బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి సేమ్ ఆర్డర్ అంటే నార్దుడు కాపీ కొట్టాడు అని కదా దాని అర్థం ఇంతకు మించి చెప్పలేరు అది సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు గనుక యాజ్ ఇట్ ఈస్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంతే ఇంకేమి లేదు కామ క్రోధ మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్ ప్లీజ్ దుస్సంగం ఇట్లా తీసుకొని వస్తుంది మొదట దుస్సంగం రావడం వల్ల అది కోరికల్ని కదల్నిస్తుంది కదిలేటట్టు చేస్త ఒక్కసారి మనం వెనకపోయి చూస్తే ఒక నాలుగో సూత్రం ఐదో సూత్రం అక్కడికి పోతే అక్కడ కనబడ సా నా కామాయమాన నిరోధ రూపత్వాత్ ఆ సూత్రాన్ని కాబట్టి సా ఆ భక్తి ఎట్లాంటిది నిరోధస్వరూపం గనక కామాయమాన నా కోరికల్ని కదలనివ్వదు అన్నాడు ప్రపంచకమైనటువంటి విషయ వాసనల వైపు మనసును పోనివ్వద్దు సామాన కామాయమాన నిరోధ రూపత్వాత్ ఇది అట్లా కాదు కోరికల్ని కదలనిస్తుంది దుస్సంగం కోరికల్ని రెచ్చగొట్టేస్తుంది అంతే ఎవరితో అయితే మనం కలిసి తిరుగుతూ ఉంటాము ఏం మాట్లాడతారు వాడు చెప్పండి కొంతసేపు భగవంతునికి దూరంగా పది విషయాలు మాట్లాడిన తర్వాత ఆ విషయాల్లో ఏదో ఒక విషయం మన మనసుని పట్టుకుంటుంది పట్టుకున్న తర్వాత దాంట్లో కోరిక ఏర్పడిపోతుంది అది దాని గురించి తదేకంగా చింతిస్తూ ఉంటాం గనక తదేకంగా భావన చేస్తూ ఉంటాం గనక ధ్యాయతో విషయాన్ పుంస సంగు ఉపజాయత సంగు ఉపజాయతే తేషు విషయేషు కాబట్టి కామ అంటే ఇచ్చావిషయ అది కామహ ఇచ్చావిషయేషు కామహ ఏదైతే నీకు ఇష్టంగా ఉందో దాన్ని కోరుకోవడం అనేటువంటిది కోరిక కామము ఇచ్చావిషయేషు తీరుతాయన్ని కోరికలన్నీ తీరిన వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో తీరి ఏమి సాధించారనేది వేరే విషయం అసలు అన్నీ తీరిన వాళ్ళు ఉండారా ఎవడూ లేడు తీరలేదనుకోండి ఏం జరుగుతుంది అప్పుడు క్రోధా అది తస్య ప్రతిహతో జాతా చిత్త వృత్తి క్రోధ ఇది ఉచ్యతే మొదట కోరిక కోరిక కదులుతుంది త్రతిహత దానికి అడ్డు ఏదైతే నిలుస్తుందో అది నా కోరిక ఫలించలేదు ఎందుకు ఫలించలేదు అది ఆ వ్యక్తి వల్ల ఫలించలేదు ఈ వ్యక్తి వల్ల ఫలించలేదు అతని కారణంగా ఫలించలేదు ఆ వ్యక్తి మీద నీకు ద్వేషం వస్తుంది ఎందుకంటే నేను ఇష్టపడినటువంటి కోరిక నేను కావాలి అనుకునేటువంటిది జరగలేదు గనక అలా జరగలేకపోవడానికి ఈ వ్యక్తి కారణం గనక నా కామం నెరవేరకపోవడానికి కాబట్టి తస్య ప్రత్యహతో జాత కాబట్టి అలా దాని నుండి పుట్టినటువంటి చిత్తవృత్తి మన మనసులో ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది క్రోధ క్రోధం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు ఆలోచనే కామం ఆలోచనే క్రోధం కాబట్టి కోరుకున్నప్పుడు దాన్ని కామము అంటున్నాం అలా కోరిక నెరవేరినప్పుడు దశ ప్రతిహతం ఎప్పుడైతే అది నెరవేరకుండా పోయిందో అడ్డు తగిలిందో ఏదైనా అవరోధం ఏర్పడిందో ఆ అవరోధం దేని వల్ల ఏర్పడిందో ఆ విషయంలో మనకు క్రోధం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ కామ క్రోధాలు ఈ రెండు ఎప్పుడైతే చేరిపోయినాయో ఎప్పుడు అది కావాలనేటువంటి కోరిక కదులుతూ ఉంటుంది ఇది నాకు ఫలించలేదు అనేటువంటి బాధ కలుగుతూ ఉంటుంది ఈ రెండింటి మధ్య మనసు గందరగోళం అయిపోతా ఉంటుంది ఈ మనసు ఏమన్నా ధ్యానం చేయగలదా అని ఈ మనసు పూజ చేసే అవకాశం ఉందా ఈ మనసు భగవంతుని స్మరించేటువంటి అవకాశం ఏదన్నా ఉందా లేదు అందువల్ల కామ క్రోధ క్రోధంలో వాడు ఏం తెలియదు అర్థం కాదు నా కోపం వచ్చిందంటే నేను మనిషే కాదంటుంటాడు ఒక్కోసారి అక్కడ మనం ఆలోచిస్తే సరిపోద్ది ఓహో థ్యాంక్ సార్ ఎందుకని నీ క్రో కోపం వస్తే నువ్వు మనిషే కాదని నువ్వే యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను చేసేదేముంటుంది కాబట్టి నేను మనిషిని కాదు నేను మృగాన్ని నేను పశువుని నేను వాడే యాక్సెప్ట్ చేస్తూ ఉంటే మనకు బాధ ఏంటి కాబట్టి తెలుసో తెలియకో ప్రతి మనిషికి తెలుస్తూ కోపం వచ్చినప్పుడు క్రోధం వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా మారుతాడనేటి తస్యప్రతిహత జాత చిత్త వృత్తి క్రోధహ అభిధీయతే ఇది ఉచ్చతే కాబట్టి క్రోధము అని దాన్ని చెప్పబడుతూ ఉంది కదా ఈ కామ ఎప్పుడైతే వచ్చేసాయో మనసు కలుషితమైపోతా ఉంది కల్లోలమైపోతా ఉంది అందువల్ల ఏది ఆలోచించాలనో ఏది ఆలోచించకూడదో అటువంటి కల్లోలమైనటువంటి అంతఃకరణలో సాధ్యం కాదు అది సమ్మోహ మోహ సమ్మోహ కాబట్టి మోహం అది దట్టంగా ఉంటే సమ్మోహం అంత ఇంకేం లేదు కాబట్టి ఈ మోహం ఇదేంటిది ఇది ఒక అజ్ఞానం అవివేకం ఏది చేయాలో ఏది చేయకూడదు ఇక్కడే పోగొట్టుకునేది మోహస్థితిలో కాబట్టి అవివేక కార్యకార్య విషయ అవివేక ఏది చెయ్యాలి ఏది కార్యం ఏది చేయకూడదు ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం కార్యకార్య విషయ అవివేక కేవలం ఆ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా పోదు ఏది నేను చేయాలి ఏది చేయకూడదు ఏది ప్రగతికి సోపానం ఏది పతన హేతు అనేటువంటి ఆలోచన లేకుండా పోదు ఇది సమ్మోహం అంటే ప్లీజ్ అది విపరీత బుద్ధి సమూహం అనేది విపరీత బుద్ధి అందువల్ల ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది సత్యం అసత్యంగా అసత్యం సత్యంగా అర్థమవుతుంది కనుక ఎవరి బుద్ధి అయితే మోహవశమై ఉందో అటువంటి వాడు ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోలేడు వాడి రాగద్వేషాలలో నుంచే ప్రపంచం వాడికి అర్థం అవుతూ ఉంటుంది కనుక ఏది అర్థమైనా వాడి మనసు వాడికి అర్థం అవుతుంది కానీ ప్రపంచం వాడికి ఏమీ అర్థం కాదు అటువంటి వాడికి శాస్త్రం అసలు అర్థం కాదు అది వచ్చిన బాధ ఆచార్యుల భాష్యంలో చాలా చక్కగా చెప్తారు ఈ విషయాన్ని దృశ్యంతేహి పురుషాహ రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంతేంజరస్ ఇట్ ఈ ఎవడివైతే రాగద్వేషాలు చేరిపోయి ఉంటాయో ఇష్టాయిష్టాలు నాకు ఇది కావాలి నాకు అది వద్దు ఇదే జరగాలి అది జరగకూడదు ఇది సత్యం నేను నమ్ముతున్నాను గనక అది అసత్యం నాకు ఇష్టం లేదు గనక ఈ ఇష్టాయిష్టాలకి ధర్మాధర్మాలకు ఉండేటువంటి తేడా తెలియక ఎవడైతే ఈ విధంగా కొట్టుకుపోతూ ఉంటాడో అటువంటి వాడు దృశ్యంతేహి పురుషాహ వాళ్ళ క్లియర్ కనపడతాడు మీకు రాగాది గౌరవాత్ ఈ దేశాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు కనుక ఇష్ట ఇష్టాల మధ్య శాస్త్రం అతిక్రామంత శాస్త్రం చెప్పేదాన్ని కూడా వాడు అంగీకరించాడు ఇంకా శాస్త్రాన్ని అంగీకరించిన వాడు గురువునే అంగీకరిస్తాడు గురువున పెక్కరోతి గురువుని కూడా ధిక్కరించి పడేస్తాడు అంతే ఆయనకేం తెలుసు అంటాడు ఆయనకి తెలిసింది ఏదో శాస్త్రం వీడు ఆయనకేం తెలుసా ఎందుకంటాడో తెలుసా శాస్త్రాన్ని ధిక్కిస్తున్నాడు గనక దాట్స్ దింగ్ ఇవన్నీ కూడా నీ సమూహ స్థితిలో ఈ అవివేకమైనటువంటి బుద్ధి విపరీతమైనటువంటి బుద్ధి దాన్ని బ్రహ్మసూత్ర భాష ఆతస్మిత బుద్ధి అంటాడు అది కాని దాని బుద్ధి ఎక్కడ చూసినా కూడా ఒకటి అక్కడ ఉంటుంది వీడు ఇంకో విధంగా చూస్తాడు అక్కడ రజ్జు ఉంటుంది వీడు సర్పంగా చూస్తాడు ఇది విపరీత బుద్ధి ఇది సమూహం కాబట్టి కామం దుస్సంగం వల్ల అది తీరనప్పుడు క్రోధము ఈ కామక్రోధాల వల్ల మనసు పరిపాల విధాలుగా కలత చెందుతూ ఉండడం మోహ ఎప్పుడైతే మోహంలో ఉందో స్మృతి భ్రంశ మెమరీ పోతుంది మెమరీ లాస్ట్ ఘోరం అసలు మనిషికి స్మృతి పోతే ఉండే ఒకటే లేకొకటే ఏమో నాకు నాకు వ్యక్తిగతంగా చెబుతాను ఇప్పుడు ఏదన్నా సరే ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా నేను అడిగాను అనుకోండి ఎక్కడి నుంచి చెబుతారు మీరు ఏదన్నా నాకు తెలియక మిమ్మల్ని అడిగితే మీ అనుభవం నుంచి మీరు చెప్పాలి అంతేనా మీ అనుభవంలో నుంచి మీరు చెప్పాలనేది మీ జ్ఞాపకం రావాలి ఒక పని మనం చేయాలి ఈ పని గతంలో చేశాము అది ఎలా వచ్చింది అనేది మీ జ్ఞాపకం ఉంటే ఆ పని మళ్ళీ ఆ విధంగా చేయగలరు అసలు స్మృతే లేకపోతే ఇప్పుడు ఇటువంటి ప్రవచనాల్లో మేము మాట్లాడుతున్నాం రావాలి నాకు ఇప్పుడు ఏం చేసేది ఏమన్నా ఒక పెద్ద గ్రంథం తీసుకొని చుట్లా తిప్పి నేను చదివేదే ఇక్కడ నాకు రావాలి అంటే గతంలో నేను చదివిని ఉంటాయో నా అనుభవాలు ఉంటాయో కాబట్టి శాస్త్రాన్ని ఏ విధంగా అధ్యయనం చేసి ఉంటామో మననం చేసి ఉంటాము అదంతా మనసులో ఉంటుంది కనుక ఆ సమయాన్ని కనుక స్మృతి వస్తే మీకు నేను అందించగలుగుతాను సమయస్ఫూర్తితో రావాలి ఇవన్నీ ఉండాలి స్మృతి ఉంటేనే ఉంటుంది మనసు కల్లోలంగా ఉన్నదనుకోండి ఇవన్నీ ఉండే అవకాశం లేదు స్మృతి రాదు మీరు చోట అంటే అందరే కాదు కానీ ఎక్సప్షన్ కొన్ని ఉంటాయి ఈ హరికథలు అవి ఇవే ఇవి అవి కథలు ఏదో మనిషిని రంజింపజేయడానికి అవసరం ఆఖ్యాయిక అవసరం సుఖావబోధార్థం ఆఖ్యాయిగా లోకబత్ ఆచార్యుల వారే అన్నారు ఆయన కూడా అక్కడక్కడక్కడ చెబుతాడు నేను కూడా చెబుతాను అక్కడక్కడ చెబుతాడు అవసరం వచ్చిన చోట విషయం జటిలమైనప్పుడు దాన్ని సులభతరం చేయడానికి ఏదన్నా ఉపమానం ఏదన్నా ఒక ఉదాహరణ వచ్చిన పిట్టకథ చెప్పాలి కానీ పిట్టకథలతోనే ఉపన్యాసం ఉంటే అది పిట్ట ఉపన్యాసం అర్థమవుతుంది ఒక దిట్ట మాట్లాడాల్సింది కాదు అది కనుక సబ్జెక్ట్ ఉండాలి ఎప్పుడు కూడాను సబ్జెక్ట్ ఉండాలి అందుకని అక్కడ అటువంటి చోట మనం చూస్తాం పురాణాలు చెప్పక చెప్తాడు వెళ్ళిపోతాడు గంట సేపు తిరిగి వస్తాడు ఆ కథలో మనం నవ్వుతుంటాం మధ్యలో ఆయన నవ్వుతుంటే మనం మొత్తం అయిపోయింది నాయనా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నావు నాయన పంపదేగా నువ్వెక్కడున్నావో నీకే తెలియకపోతే మాకు నువ్వేం చెబుతావు మేమేం వింటాం అప్పుడు మనం ఏం చెప్పాలా ఆయనకి మించిన వాళ్ళం కదా లేకపోతే అక్కడి కూర్చొని ఎందుకుంటావా ఏ గూటి పక్షులు అడిగిపోతాయి అందుకని నాయన మనం ఎక్కడున్నాము ఆయన ఉన్న చోటే ఉన్నావు స్వామీజీ అన్నమాటే అంటున్నావు నువ్వు అంతేకా ఇది అంటానే ఉంటావు ఇట్లా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని ఇప్పుడు నువ్వు చెప్పేది వినాలనో ఎక్కడున్నావు ఎక్కడుంటే ఉంది మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని మీకు జ్ఞాపకం పెట్టుకోలేదు అందువల్ల స్మృతి మెమరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పూర్వపు రోజుల్లో వేదమంతా ఏమన్నా మనకు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయా లిపి ఉండిందని అటువంటి పరిస్థితుల్లో అంత వేదాన్ని బృహత్తరమైనటువంటి ఆ జ్ఞానాన్ని బృహదారణ్యాన్ని మొత్తం మెదడులో పెట్టుకొని వచ్చారే ఎంత మెమరీ ఉండాలి కనీసం వాళ్లకు మనం బిడ్డలం అనేది జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోవద్దు దానిపై ఇంకేం వాళ్ళ బిడ్డలం మనం వాళ్ళ రక్తం మనలో ప్రవహిస్తూ కనుక ప్రతి చిన్న విషయం మర్చిపోయి శాస్త్రం ఎట్లా జ్ఞాపకం ఉండాలి ఇప్పుడు మనం చెప్పాను ఏ నీకు మరిపోయా నువ్వు కొద్ది జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకోండి అన్నిట్లో చెప్తాడు నాకు లేదట అర్థమవుతుంది అందుకని నేను మానేశాను కూడా ఎవరిలో ఏవి అని నువ్వు ఇది తయారు చేసుకుంటే మంచిది అంటే అది రియాక్ట్ అవుతాడు మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు చెప్తే అర్థం చేసుకుంటారు కానీ ఆ రై మెచ్యూరిటీ రాంది అనవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా పోకూడదు అని శత్రువుని తయారు చేసుకోవడమే నైనా ఇక్కడ నీకు లేదంటే నీకుందంటాడు ఎందుకు వచ్చిన బాధ ఉన్నది చెప్పుంటే ఏదో ఒక పుస్తకం తీసుకెళ్ళి ఓ పుస్తకం చదివి తీసుకొని వస్తానని తీసుకెళ్ళాడు ఒక అదే రోటే బుక్ కొని తీసుకెళ్ళమని ఫ్రెండ్ ఇచ్చాడు ఆయన తీసుకెళ్ళాడు తేలేదు ఒకరోజు వచ్చినప్పుడు నువ్వు చదివా మిత్రమా అని అడిగాడు ఇతను అతను అన్నాడు చదివాను చాలా బాగుంది ఆ బుక్ హా వెరీ బ్యూటిఫుల్ బుక్ చదివాను నేను ఓకే అయితే నాకు ఒకటే ఉండేది నాకు ఇచ్చేస్తావా అది కదా నువ్వు చదివేశాడు నేను రాసుకున్నాను కూడా దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా రాసుకున్నాను సరే మళ్ళీ వచ్చేసాను రేపు వస్తాను కదా తీసుకోవాలి రోజు కలుస్తారు వీళ్ళు వాళ్ళింట్లో ఇతనైనా కలుస్తాడు వీళ్ళింట్లో వాళ్ళ కలుస్తాడు మళ్ళీ రెండో రోజు వచ్చాడు మిత్రమా ఆ బుక్ ఇది అన్నాడు రేపు తెస్తా మళ్ళీ వచ్చాడు నెక్స్ట్ డే ఏం మిత్రమా ఏమైంది బుక్ అని బా ఈ రోజు కూడా వచ్చిపోయాను ఇంకా రోజు ఇదే అప్పుడు ఇంక ఇతను తేడు నేనే వచ్చి తెచ్చుకుంటాను లేవయ్యా నాకు అవసరం ఆ బుక్ అబ్బా మిత్రమా నాకు బాధగా ఉంది ఇన్ని రోజులు నువ్వు అడుగుతున్నావు పాపం ఇచ్చి రేపు డెఫినెట్గా తెస్తానన్నాడు అని పోతున్నాడు ఇతనికి ఇంకా డౌట్ ఎందుకంటే రోజు ఇట్లా కదా అని పిలిచి మిత్రమా ఇట్లా అని ఆయన మీద ఒక ఉత్తర ఉంది ఆ ఉత్తరీయాన్ని తీసుకుని పూర్వక రోజులు ఇట్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు తెలీదు కానీ అప్పుడు ఇలా గుట్ట ఒకటి తీసుకొని ఒక రాయి అందులో పెట్టి ఇలా కట్టేవాళ్ళు షర్ట్ రోజు విప్పుతారు కానీ ఉత్తరయం రోజు మార్చరు ఒక రెండు రోజులు మూడు రోజులు వేసుకుంటారు ఆ రోజు కొత్తగా ఉంది ఫ్రెష్గా ఉంది ఇది కట్టే రాయి ఇట్లా వేసుకుంటాడు కదా మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇది కనీసం జ్ఞాపకం ఉంటుందని మిత్రమా ఇది కట్టిస్తాను పూర్వ రోజులు అందరూ ఇట్లా పెద్దలు ఇట్లాగే చేసేవాళ్ళు మేము చూసాం కూడా వాళ్ళని అంతా వెర్రి అంటాం ఇట్లా చేసుకునేవాడు ఇది కట్టించి ఇది ఎందుకు అన్నాడు లేదు లేదు రేపు ఇట్లా వేసుకుంటావు కదా వేసుకున్నప్పుడు ఇది తెలుస్తుంది నీకు ఇదేమిటి అనుకుంటావు నేను బుక్ దమ్మన్నా జ్ఞాపకం వస్తా తెస్తావు ఎందుకంటే పదిహేను రోజుల నుంచి ఇట్లాగే అయిపోతుంది అని మంచి ఆలోచన ఓకే తప్పకుండా తెస్తాను అనుకో మరుసటి రోజు బయలుదేరాడు అక్కడి నుంచి బయలుదేరతా నువ్వు దీన్ని ఇట్లాసుకోని టక్కం తగిలింది ఏంటి చూసి సరళా ఆవిడ వచ్చింది నువ్వెమన్నా తెమ్మన్నావా తెమ్మన్నా కదండి ఏం తెమ్మన్నావు పట్టుచ్చాచా అది కాదు గుండె బయలుపోయింది అది కాదు నేను అడిగేది నీ పట్టుచేర విషయం నీకు ఎప్పుడు ఇదే పట్టుదల పట్టుచేర కాదు నేను అడిగేది నీకు తెలుసా ఆవిడన్నది నేను వేయలేదండి నేను వేయలేదే నేనేం కోరలేదు అట్లా దీని మరి మరి ఏంటిది ఎవరేందేమన్నారు ఎవరేం కోరారు పనింట్లో అప్పుడు ఆవిడన్నది ఇక్కడేమన్నా మేము ఏమైనా కోరలేదండి బహుశా నిన్న మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు కదా మీరు అతనేమన్నా వేశాడా అక్కడేమన్నా వేసుకొని వచ్చారా మీరని ఉండొచ్చు అని డైరెక్ట్గా వీడి దగ్గరకు వచ్చి మిత్రమా ఇదేంటో అతను అన్నాడు తెలీదు ఇంకేం తెలుసు నీకు మీ ఇంటికి నేను తెచ్చుకోవాలనే తెలుసు లాభమే లేదు ఇది ఇది కూడా ఏంటని వాడిని అడిగితే సరేనా ఇప్పుడు మీకు ఏదన్నా మరిపోస్తుంది అనుకోండి ఇప్పుడన్నా ఇది జ్ఞాపకం వస్తుంది అప్పుడు నేను ఇంతసేపు కష్టపడి చెప్పిందంతా ఉండదు ఇది జ్ఞాపకం వస్తుంది ఓహో మనకు కూడా ఈ మరుపులు రాకూడదు అనుకుంటారు కదా అంతవరకే అంతవరకే ఒక అనే డౌట్ ఉపయోగపడాలి ఇప్పుడు ఇది ఇది కదా ఒకసారి మీరు నవ్వేశారు కదా రిలాక్స్ అయిపోయారు అంతే చాలు ఇది జ్ఞాపకం ఉంటుంది మీకు ఉపయుక్తంగా ఉంటుంది ఇలా చెప్పాలి అందువల్లనే ఆచార్యులు వారు ఆయన ఏ మాట చెప్తే ఆయన అడుగులు ఇటు పోతూ ఉంటే వాటికి దండం పెట్టిపోవడం తప్ప నాకు రెండు మార్గమే తెలియదు నా టీచింగ్ అంతా కూడా నేను బోధించేటప్పుడు కూడా ఆలోచన చేస్తాను ఇదేమన్నా ఆచార్యుడు వారి యొక్క బోధకేమన్నా డిఫరెంట్గా నేను పోతున్నానని ఆలోచన చేస్తాను ఎందుకంటే అదొక్కటే మార్గం ఇప్పుడు అంటే గీత యొక్క హృదయం తెలిసిన వాడు కాబట్టి శంకర భాష్యం శంకర కారణం అదే కనుక స్మృతి అనేది ప్రధానంగా ఉండాలి ఏది ఉన్నా లేకపోయినా స్మృతి ఉంటే చాలు విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటే స్మృతి వల్లనే ఇంకొకటి కానీ కాదు స్మృతి పోయిందనుకోండి స్మృతి భ్రంశ ఇంకా స్మృతి లేని ఆ బుద్ధి ఉండిపోయేంటి చెప్పండి లోపలేమి లేకుండా లాకర్ ఉన్నట్టు అర్థం లాకర్ ఉంటే దాంట్లో ఏదో కొద్ది డబ్బో అదో ఇదో బంగారో పేడో ఏదో ఉండాలి కానీ ఏమి లేకుండా ఖాళీ లాకర్ ఉంటే అది ఎందుకు చెప్పండి అందువల్ల బుద్ధి ఉంది దాంట్లో ఏమి ఉండదు జ్ఞానం ఉండదు మెమరీ ఉండదు ఏమీ ఉండదు ఎందుకు బుద్ధి నాశ అది ఉన్నా లేనట్లే బుద్ధి లేనప్పుడు ఇంక మనిషికి పశువుకి ఏంటి డిఫరెన్స్ సర్వనాశ కారణత్వాత్ కాబట్టి అన్ని పోయినట్లే అవుతా ఉంది కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి బయలుదేరతా ఉందండి ఆందోళన మనసులో ఆందోళన ఎందుకు వచ్చింది దుస్సంగ ఇక్కడ దుస్సంగ అంటే కేవలం వ్యక్తులతోనే కాదు విషయాలతో గాని ప్లీజ్ ఒక గ్రంథం చదువుతాం ఇది చదవదగిందా కాదా ఓ టీవీ చూస్తాం ఇది చూడదగిందా కాదా లేదంటే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కావాలి కదా ఎంత చెత్తం తెస్తారు పాప వాళ్ళు మాత్రం ఆ చెత్త అంతా మన తల్లిలో దించుకుంటే ఆ తర్వాత ఆ చిత్తం పూజకి పనికి జపానికి పనికి వస్తుంది స్వాధ్యాయానికి కాబట్టి ప్రతి చోట ఉంది దుష్టంగా అంటే కేవలం ఓ దుష్ట వ్యక్తులు చెడ్డవాళ్లేనే కాదు చెడు వైపు మన మనసుని తిప్పేది ఏదైనా సరే లేదు అండర్స్టాండ్ కాబట్టి దుస్సంగ సర్వదైవుల త్యాజ్య లేకపోతే ఇవన్నీ కలిగే అవకాశం ఉంటుంది మరి ఇంత జరిగేటప్పుడు ఎందుకని స్వామిజీ తొలగించుకోలేరు ఇది బాధ తెలుస్తుంది కదా ఇంత క్లియర్గా భక్తులే కదా ఎందుకని దీనికి దూరంగా ఉండలేకపోతున్నారు క్యాన్సర్ గనక ప్రారంభ దశలోనే గనక కనిపెట్టగలిగితే ఈజీగా క్యూర్ చేసేస్తారు ఈ రోజుల్లో చాలా పెద్ద డాక్టర్ ఫేమస్ డాక్టర్ మీ అందరికీ తెలిసినవాడు అనుకోండి నాతో సార్ అన్నాడు ఇట్లాని స్వామీజీ బిగినింగ్ స్టేజ్లో అయితే అది దాన్ని ఇంక తరిమి తరిమి కొట్టేయడం ఆ దేహం నుంచి కానీ దురదృష్టం ఏంటంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్లోనే తెలుస్తుంది ఫోర్త్ స్టేజ్లో తెలుస్తుంది అప్పుడు చేయగలిగేది ఏమి ఉండదు హెల్ప్లెస్ కండిషన్ ఇది ఇది ఒక దురదృష్టం ఆ వ్యాధితో బిగినింగ్లో గనక తెలిస్తే తొలగించుకోవచ్చు కానీ అది ఎవరిని చూస్తున్నాము నైంటీ పర్సెంట్ ఫోర్త్ స్టేజ్లోనే దాన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది అక్కడనే వస్తుంది ప్రాబ్లం అని అట్లాగే దుష్ట సహవాసం కాని దాని యొక్క ప్రభావం మన మీద దుష్ట ప్రవర్తన యొక్క ప్రభావం మన మీద పడుతుందనేటువంటి దాన్ని ప్రారంభ దశలో గనక మనం గుర్తించగలిగితే అది ప్రభావరితంగా తయారు కాదు కానీ వచ్చిన బాధ ఏంటంటే ప్రారంభ దశలో అర్థం కాదు కారణం तरंगायिता अंगा समय तरंगाता अंगा स्रय चूस तरंगाईता अ తరంగాయిత అపిమే అపి కూడా ఈ ఇవి ఏవరకు మనం చూశాను చూశారా ఇవన్నీ కామ క్రోధ లోభ మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశ ఇవన్నీ ఉన్నవే ఈ కామాదులు అన్నీ కూడాను కామము మొదలైనటువంటివి క్రోధము ఇత్యాదులన్నీ కూడాను ప్రారంభంలో తరంగాయత అపి ఈ కామాదులు ప్రారంభములో కెరటల్లాగా కనపడతాయి తరంగాలా కనపడతాయి అలలలాగా కనపడతాయి అంతే ఒక అల అట్లా లేస్తుంది ఎట్లా పడిపోతుంది సేమ్ మనకి ఎన్నో కదులుతూ ఉంటే దాంట్లో ఇదొక అలనుకుంటాం కాబట్టి మొదటి దశలో అలలలాగా ఉంటాయి సంగాత్ వాటికి అటాచ్ అయిపోతాం ఒక దశలో దృఢపడిపోయి సముద్రాయంతి మొదట్లో కెరటాలాగా కనపడ్డవి ఆ తర్వాత కడలిల్లాగా విజృంభిస్తాయి మొదటిలో తరంగాల్లాగా కనిపించినటువంటివి ఇంకొక దశలో సముద్రంలాగా గోచరిస్తాయి కనుక ప్రారంభంలో గనక మనకు తెలిసి ప్రారంభంలోనే గనక మొగ్గులోనే గనక తుంచేస్తే అది చెట్టు తర్వాత బాధించేటువంటి అవకాశం ఉండదు కానీ ప్రారంభంలో గనక దాన్ని వదిలిపెట్టేస్తే కష్టం అయిపోతుంది మేము చిన్నప్పుడు ఒక ఒక చిన్న ఒక సర్వీస్ కూడా జరిగింది అంటే నేను చాలా చిన్న పిల్లవాడిని ఐదారు తరగతిలో చదువుతున్నది టైంలో ఎలిమెంటరీ స్కూల్ అయితే ఉంటుంది మా ఊరికి అది తాలూకా హెడ్ దానికి దూరంలో ఒక పది కిలోమీటర్లలో ఒక చిన్న గ్రామం ఉండేది కుగ్రామం ఉండేది వేసవ కాలంలో ఒకసారి అక్కడ పాపం ఉండేదే ఒక వంద రెండు వందల గుడిసెలు ఉంటాయి చిన్న గ్రామం ఒక వంద గుడిసెలు కాలిపోయినాయి దాని గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు మా ఇంట్లో కూడా మా నాన్నగారు వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటే విన్న విషయం చెప్తున్నాను నేను అసలు ఏంటని దాని గురించి పాపం చాలా అన్యాయం అయిపోయారు పిల్లలు అలా బిడ్డలు వాళ్ళంతా కూడా కష్టపడతా ఉన్నారు పాపం పేదలు ఆ రోజుల్లో ఇవన్నీ లేవు కదా ప్రభుత్వ సహాయాలు ప్రభుత్వం సహాయం చేయడం సహాయం పేరుతో కొంత సరే ఇవన్నీ జరగడం ఇవన్నీ కూడా అంత లేదు ఆ రోజుల్లో అందుకని సహాయాలు కూడా అందేవి కావు కాబట్టి ఆ బ్రతుకుతారు అని కూడా ఆలోచించుకో డిస్కస్ చేసుకుంటూ ఉంటే నేను విన్నాను కూర్చొని చదువుకుంటూ అది విన్నాను అప్పుడంటే అసలు ఎట్లా జరిగింది అని అంటే ఆ స్పాట్లో చూచిన తను చెబుతూ ఉన్నాడు మా నాన్నగారికి ఏ లేదండి ఒక దౌర్భాగ్యుడు అక్కడికి వచ్చాడు ఉన్నాడు అక్కడ మాట్లాడుతూ వాడు సిగరెట్ తాగుతున్నాడు అంతే అంటాడు వాడు సిగరెట్ తాగుతూ ఉండి మధ్యలో ఎన్ని దరిద్రం అని ఆయన అంతా అయిపోతారో ఇట్లన్నాడట ఇట్లా అన్నాడట అతను చెప్తున్నది నేను చూసాను అంత సిగరెట్ అవుతారు ఇట్లన్నాడు ఇంకెవరు పట్టించుకోలేదు దాన్ని అది పోయి ఒక గడ్డి వాడింది దానిమీద పడింది అది అంటుకున్నది ఆ పక్కనే ఉండేటువంటి గుడిసెంటుకున్నది దాని తర్వాత ఇంకో గుడిసి అంటుకున్నది అలా అంటుకుంటూ పోయి ఒక వంద గుడిసెలు ఇట్లా కాలిపోయి వాళ్ళంతా పాప నిరాశ్రేలైపోయారు దుఃఖిస్తూ ఉన్నారు పేదవాళ్ళంతానో అని చెప్పుకుంటుంటే నేను కాబట్టి ఒక చిన్న అంత నిప్పు రవ్వ ఇంత పెద్ద దావనళాలను సృష్టిస్తుందని అంత అగ్ని సృష్టిస్తుందని అన్ని ఇళ్ళు దగ్ధం అయిపోవడానికి కారణం అవుతుందని మనం ఊహించగలమా నో తరంగాయితాపి సంగాత సముద్రా నాకు ఎప్పుడు ఇందులో వచ్చిన జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఈ సూత్రం వస్తే నాకు అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్నవి చిన్న చిన్నవి జరుగుతాయి ఒక్కొక్కప్పుడు అవి పెద్ద మరణహోమాలకు దారితీస్తూ ఉంటాయి కాబట్టి ఈ కామాదులు ఏవైతే ఉన్నాయో ఈమె అవి మొదట్లో అలల్లగా కనిపించిన సంగాత సముద్రయంతి ఒక దశలో భయంకరంగా తయారవుతాయి గనక ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త ఉండాలి అలా గనక ఉండినట్లయితే మాయను మనం దాటేయచ్చు మహిమను మనం సొంతం చేసుకోవచ్చు తర్వాత కస్తరతి కస్తరతి మాయా కలిసేశాడు ప్రశ్న సబ్జెక్ట్ మారిపోతుంది టాపిక్ డిఫరెంట్ కహా తరతి కహ తరతి మాయాం మాయని ఎవరు దాటుతాడు మాయని ఎవరు దాటుతారు టూ టైమ్స్ అడుగుతున్నాడు మాయాం కహ తరతి ఎవరు దాటుతాడు మాయని కహ తరతి ఎవరు దాటుతాడు చాలా పెద్ద విషయం మాయను దాటడం అంతా సాధ్యమైంది కాదు అందుకని రెండుసార్లు అడుగుతున్నాడు ఎవరు దాటుతారు మాయను దాటితే గాని మహిమ తెలియదు మహిమలో వెలగాలంటే మాయను దాటేయాలి మాయని ఎవరు దాటుతారనేది ప్రశ్న భగవంతుడే అన్నాడు భగవద్గీతలో అర్జున దైవీశేష గుణమయ మమమాయ దురత్యయా నా మాయను దాటడం అంత సాధ్యం కాదు నాయన దుస్సాధ్యం దురత్యయ అని భగవంతుడే భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇది ఒక మంచి సబ్జెక్టు ఆ మాయను దాటేది ఎట్లాగో నారద మహర్షి అద్భుతంగా వివరిస్తాడు రేపు ఆ టాపిక్ మనం స్టార్ట్ చేస్తాం ప్లీజ్ స్వామిజీ ఈరోజు ఇదే అయిన మీకు నా మాత్రం తీసేయండి ఎందుకంటే రామాయణం విషయం సాయంత్రం విషయం నేను చెప్పలేను గాని ఎందుకంటే పదిహేను రోజులు అనేది రామాయణానికి ఊహ కందని విషయం ఇటీవల ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పుడు అవే క్యాసెట్స్ ఉండేది రామాయణం మీద డివిడిస్ నిజామాబాద్లో నేను ఇరవై రోజు మాట్లాడితే అక్కడే నేను సరిపోలేదు చాలా టాపిక్స్ వదిలేయాల్సి వచ్చింది ఇరవై రోజు మాట్లాడితే పదిహేను రోజులని కుదించేటప్పటికి ఇంకా ఏం చేయాలని అర్థం కాలేదు ఏదన్నా ఒక ఒక నెల రోజుల పాటు కూడా కాదు ఒక నలభై రోజులు ఒక మండలం అయితే కొంత జస్టిస్ చేయగలం రామాయణానికి బట్ వేరాస్ నారద భక్తి సూత్రాలు మాత్రం ఫుల్గా నా కంట్రోల్లో ఉంది మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది ఇది మాత్రం మీకు ఆలోచనే వద్దు ఎందుకంటే నన్ను అడుగుతున్నారు అప్పుడు దర్శనానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు చాలా ఉండే సూత్రాలు నీకు సూత్రాల సబ్జెక్ట్ అనిక ఎక్కడ ఉందో నాకు తెలుసు ఎక్కడ తగ్గించాలో తెలుసు ఎక్కడ ఎక్కించాలో తెలుసు ఇదేం కొత్త కాదు అందుకని మీకు చెప్తున్నాను నేను ఫుల్ కంట్రోల్ నారద భక్తి సూత్రాలు మాత్రం మీకు పంతొమ్మిదవ తారీఖు ఉదయానికి ఈ యజ్ఞం సమాప్తం అయ్యేటప్పటికి రేపు ఆదివారం ఉదయానికి చక్కగా పూర్ణంగా ప్రతి శ్లోక సూత్రాన్ని వివరించడం జరుగుతుంది మీరు దాని గురించి ఆలోచనే అవసరం లేదు ఇది ఫుల్ కంట్రోల్లో ఉందని మాత్రం మీకు నేను తెలియజేస్తూ టాపిక్ మారింది గనక ఇప్పటికే నేను ఒక పదిహేను నిమిషాలు ఎక్కువ తీసుకుని అనుకుంటున్నాను రేపు మనం దాన్ని స్టార్ట్ చేస్తాము ఎక్కడ స టకట కూడా నాకు తెలుసు ఒకరోజు పది పోవచ్చు కూడా సూత్రాలు పన్నెండు పోవచ్చు అటువంటి అవకాశం ఉంది కనుక ఏదైనప్పటికి కూడా ఒక ఏడు ఎనిమిది సూత్రాల మధ్య కనుక రోజుకు నడిస్తే సరిపోద్ది కానీ అలా కాకుండా ఇంకా ఎక్కువ ఏంటివి కూడా ముందున్నాయి అసలు రెండు మూడు సూత్రాలతోనే ఆగిపోవాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ పెంచాలి ఎక్కడ తుంచాలి అవన్నీ నేను చూసుకుంటా మీరు వాటి వైపు ఆలోచించకుండా ఏదో భగవత్ కృప వల్ల ఏదో నేను ఒక పనిముట్టుగా భగవంతుడి దగ్గర నుంచి మీకు అందేది ఏదన్నా ఉంటే ఆ తీర్థాన్ని మీరు అందుకోవడానికి ఓ పూజారిగా నేను మిగలగలిగితే మాత్రం చాలా అభిప్రాయపడుతూ ఉన్నా ఆ కోణం మీరు ఆలోచించకండి ప్లీజ్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్యా don't no.